చేత కమలదరుచేత సహ ఉదరుండు హండయ్యనని విని హిరణ్యకశిపుడు రోషశోకదహ్యమాన మానసు ఘూల్లుచు ఆభీరదావదహనజ్వాలాకరాళంబులైన విలోకనజాబుల గగనంబులంబుగలగే నిరీక్షింపుచు తటిల్లతరసంకాశితంతసంద్రభయంకరభ్రుకుటిఫాభాగుండును నిరంతరా శాంతదురంతవైరవై గుండునూ నై మహాప్రభాజా జటాలం బగు శూలంబుగేరందూకొని సభామండపం వురనిలోబడి త్రిమస్తక త్రిలోచన శకూని శంబర శతబాహు నముచి హయ్రీవ పులోమ విప్రచిత్తి ప్రముఖులైన దైత్యదానవులనాలోకీట్లనియే మీకు ీకులిన్యాయకదక్షుండు బాహాఠీకృతదేవక్షుడు హిరణ్యాక్షుండు వాణిమౌకరంగముదాచిదానవూసౌకర్యము నీరుగా వైకుంఠుండుంచి పొయ్యనట వార్త వింటిరే ముని స్థితిన్వింటలండుసూ మునివర్గములపల ఘోణిగాడు సననమిరు గరౌ వరును జడయుకియూ లేదు వెంటబడి తన్నుడాసిమరీడాంటబడి చిక్కచిక్కడు వీనికీలు నమనెల్లోబడకడుకొనంగవత్సూ భుజశక్తినాథోడబోరాడ శంకించి మున్నీటమునిగిుగాక అలయించి పినగునాయలభ్రమమునకిరగి వెచ్చి నుగా జగడంబుసైపకసౌకర్యకాక్షయ్యైలగృందనీననీక క్రోధిం చియటాక కుంతపౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక కఠినశూలధారగంఠంబు విదించి శోణితమున వాడిరసి మత్సోదరు నకర్పణము సేసి మేదవత్తు మే కు మేలు ూలద్రుమమునెండిన విటపముల భంగిని వడనాఖండఖ్యులవడు దురు భనని తడుదమక్రాణములగన్ పొండుదానవులార భూసురక్షేత్రసంగతైన భూమికి గములు మహిడప మహిపస్వాధ్యాయమౌనౌ్రతస్థూల విదకి ఖండింపుడు విష్ణుడనగ అన్యుడొుక్కడులేడు యజ్ఞంబు వేదంబు నతడి భూదేవక్రియాదిమూలమతడి దేవిలో ధర్మాకు మహాధారమతడే ఏ స్థలంబున గోభూసుంద్రవేద వర్ణధర్మాశ్రమంబులుసున ఆ స్థలంబులకెల్ల మీరీజి చిరిచి దగ్ధములుషిరమీ దర్ప ముప్ప అనీట్లు నిర్దేశించిన దివిజమర్దను నిర్దేశంబులు శిరంబునరించి రక్కులు వెక్క్రు भूतलबुनकुंजनी ग्रामपुरक्षेत्रखर्वटखेट घोषारागराश्रकु गालिचि कुलकुलु गलचि प्राकारगोपुरसेवुलुद्रवि पुण्यभूजचयूलखंडिचि सौध प्रपाह పాడు చేసి సాధు గోబ్రాంసావింపేదమర్గములు చిరిచి కుతలమెల్లనిట్లూ కలాహలబుగాదైలాచరి పదల్లడి అష్టముక్తులగూచునాకలముమాని అడవులందూజుచ్చిరమరవరులూ అంత హిరణ్యకశిపుడు దుఃఖితుంై మృతుంైన సోదరుణకు నుదక ప్రదానాదికార్యంబులాచరించి అతనిబిడ్డలఘు శకుని శంబరకారనాభమదువత్కచ ప్రముఖులనూరడించి వారలదల్లితో గూఢ హిరణ్యాక్షుని భార్యలందరరావించి తమతల్యైనతి నవోకించి ఇట్లనియే నీరాగారనివిష్టపాంథులక్రియబు సంసారసంచుల్వత్తురు కూడివిత్తురు సదాంగులేచో శూరుల్వోయడిత్రోవోయనుభవత్సూను మహా మహాశూరుడాతడుడు తద్వియోగమునకు పనీకేతికి సర్వ్ఞీషుండు సర్వాత్ముడవ్యయుడము సుడనూన శ్రాంతమునుదనమయా ప్రవర్తన మహిమవలన గుణములగల్పి కంపిత కంపితలములడి క్రియదోసు పదపంబులంగి సుపాద పంబుల భంగి వికలభావరహితుమమయూడు కంపి తోచు యముండు బాలవేషముదాల్చినయముండులిపెడు సుయజ్ఞోపాఖ్యానము అవా ఇవ్విధంబున లక్షణవంతుండు ఈశ్వరుడుండై కర్మ సంసరణున యోగ వియోగం సంభవ వినాశోక వివేకా వివేక చింతస్మరణులువిధంబులు బునకుబిద్లు ప్రేతబంధుయమంవాదం బనుహాసం బునుదాహరిురు వినుడు సెప్యద ఉషీనరదేషం బునందుయజ్ఞుండను రాజుగలండు అతండు శత్రూలచేత యుద్ధం బుర నిహత్తుండయడ चिनी नहुरत्नचित्रवर्मुरालिन भूषणराजिडीकरण निर्नवक्षरसुगारेडुशोणितुतोडीर्ण मैजारिण केशबंध मुतोडोषदु నిమిషహీనం వైననేత్రయుమూడ భూరజోయముఖాంబుజముడ దునిసి పడిన దీర్ఘదోర్దండములతోడ జీవరహితుడగునుషీనరేంద్రుజుక్తిబంధుజనులు సురిదినుభాక్రాంతలగునతని కాంతలి స్రస్కంపితకేషంధములతో సిన్నహారాళితో హస్తంబులు సాచిమోదు కనుచున్ హానాథయన్ బహు ప్రస్తక్తులతోడనేిరి వగన్ బ్రాణీషు పాదంబు పై నస్తక వికీర్ణువర్షింపుచున్ అనఘా నిన్నోషీనర ప్రజలకర్నందసన్ధాయిగా మును నిర్మిచ్చిన బ్రహ్మ నిర్దయతనుమూలించినే వీరికి దనయశ్రేణికి మాకు దిక్కువలదే ధాత్రీష నీబోటికి జనునే పాసి నభ్రాతృజనులం సన్మిత్రులన్ బుత్రుల జనోకేర నిన్ను బాసిన బాసినంబుల్ మహాబ్దంబులై సులోకాంతరగమి వై మరల చందంబునీ వుబోయినంగి జరింతుల్లము గీలోకవృత్తంబునేనలుచ్చివచ్చు నీయంఘ్రిద్వగన్ అని ఇట్లురాజభార్యల రాజశవంబు డగ్గరి విలపింపం మృదు గ్రూకెడు సమయంబున వారలవిలాపంబులు విని బాళకుండైయముండు సనుదంచి ప్రేతబంధులూచి ఇట్లనియే మవీరికల్లబుమాత్రము దేహి ుచుంజచుచును చెదరు చావమానెడూ వారి భంగిని సచ్చి నవారిదరు చావుకూనొల్లకడవత్సూ ఎచ్చట బుద్ధిన చటికి నేగుటనైజము ప్రాణిటి జననీ జనకూలుఘనవృకములబాధపడకడున్నలమీ మనియదమివ్వడు గర్భంబునూ పొషించె వాడే పొషకూడడవి ఎవ్వడు సృజింసూ బ్రాణులనెవ్వడు రక్షింసూంసూ నెవ్వడన విభుడెవ్వడువాిధమున మనుషు బెనుసుడై ధనము వీధిబడిన దశం గుననుండు వూ మూలనున్ననైన అడవిరక్షలెనియబలుండువద్దిల్లు రక్షితుండుమందినజత్సూ కలు గునుమరిలేకుండునుగలభూతములల్లగాలకర్మవశములైలబీయుద్గుణకలిగామయూడు అగమ్యుడుదలపన్ పాతికమైన భవనంబు దేహంబు పురుషుడులో పూర్వకర్మ వశమునను కవేళవత్తిం సు దీపినను కవేళతిపూవూ చెడు నే నిదేహంబు చెడుగాని పురుషుండు చెతని కినింతచేటులేదు పురుషుని కినిదేహపుజంబునకు ఏకరాదు దుల విలుంగు దహనుని కైవడిగాయముల జరింసాలింగి నీనమైన నభా పునవేరు పునవేరుదెలియవలూ దేహీ దేహములకు అని మరియునిట్లని ఏ భూపాలకుడు నిద్రపోయడినుండేమి విలపింప విలపింపనేటికి వెర్రులార యౌ్వడుభాషిం సునెవడాకర్ణిం సునట్టివాడే నడోయరి గినాడు ప్రణభూతుండైన పవనుడాకర్ణిం పభాషిం పనేరడు ప్రణిదేహములకొబేరై తానుముఖ్యుడై ఇంద్రియవంతుడై జీవండు వలను భూత లభూతపంచకేంద్రియమనోలింగదేహములనులీల గూడి విడుచునడుభుడు దీనికి మేరువొగల వగలబురీల మదే నందాక మేహమునందోగముల పైజందోగస్పందితులైరిత్తజాబడనీమిటికి చులు దండృుదల్లులాత్ములు సంసేసతుల్ చారునిమలేహంబులటం సుగూర్ తురుమహామాుణభ్రాంతులై కలలోచినయత్ముల్ నిజములే సంగము లేకమాను గర్మాకా మరియు మాయాగుణ ప్రపంచునిరిజ్ఞులు నిత్యానితంబులూర్చి సుఖదుఃఖంబులెందరు అజ్ఞగొందరు యోగ వియోగంబులకు సుఖదుఃఖంబులొందుదురు తొల్లిక మహాగహనంబున విహంగబులూనంతకభూతుండైనయరుకుగలడు అతండు ప్రభాబులకనాడు లేచి వాటంబైన వేటతమకంబున వలలూరులు జిగురుగెు జలిజి కంబుధనూ శరములూ గొనుచున్ కులబట్టిడలంగలియ విడచన్ ఇట్లడవికి తత్ప్రదేశం బునందు కట్టలూకదకచాటన దిగిచి బిరుసున పట్టి లోక రిగోలదిగిచిబిరుక్కల్పట్టిరిచిచిక్ట్టుచువిహరించెకరీల మరియు నానావిధం బులగుషకుబులనంతంబునొందింపుచు సకలపక్షి సంహారసంద్ధకరుండైనధకుండు తనముందటకాళచోదితంబై కులింగ సంచరింపున్న కుళింగపక్షిమిథునంబు గను అందకుళింగినుక్కక్కంబుల వై చినందూచి దుఃఖించి కళింగపక్షి ఇట్లనియే అడవులసి మనమన్యులకి నడు నిగృసేయకి కడవిహరింపేకట కట్టిడిబ్రహ్మకిరాతు చేతి వడుమని వ్రాసిని నుట పాపపుదైవము కంటికియుబరువై్యనే్రతుకూ కమలి ఏ మననే రే ఉక మాటుమనందర ప్రకటించి కిరాతు వికటి వలలబజేయకనిన్నొకటివలబడేసి వికటీకృతదక్షమైన విధిమందున్ రెక్కలువు పిల్లల రేపటిత గూటిలో చుగూటిలో పోవగనే రవు మున్ను తల్లి ఏ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కినల్దిక్కులు చుచుచున్నవతి దీనత ఎట్లు భరి కట విధంబున అని యుదంబునా కఠినాదముతోడనుగంఠము శోోషింపవము హననోత్కంఠు డైనకిరాతుడకూతొక్క కాళమువచ్చ చిన శబరుని ఖగము కాలము దాసిన కోలంధరూెిఖగముఘోషముతోడన్ కలముడాసిూలకపోవశ ఎట్టి గుణవంతులూన్ కీరు చుతరి గానరు చచ్చిధరిత్రిబడ్డధా ్రీ విభుదేహముశి దీనతనే పొంతవార వత్సరతంబులకైనబోట దుర్ల్లభంబు మృతి బుంది వరసేరవత్తు రే అనీట్లు కపట బాళకుండై క్రీడింసుుచున్నయముని ఉపలాలనాపంబులు విని సుయజ్ఞుని బంధూలెల్లవిరగుపడి సర్వ్రపంచంబు నిత్యంబుగాదని తలంచి శోకంబు మాయజ్ఞునికి సాంపరాయకృత్యంబులు శి చనిరి అంతనంతకుండంతర్హితుండే అని చెప్పి హిరణ్యకశిపున తల్లిని తమ్ముని భార్యల జోచీట్లనియే పరులెవ్వరుదావ్వరు పరికిపగనేవిం పరు తత్పరమజ్ఞానములేని పరులును మేమూసుణులకి అని తెలియంబలికిన హిరణ్యకశుపుని వచనం బులువిని దితి దిటికూడనృనుందాను శోకంబు మా తిలకనంబుగలిగికాంతరగతుండైన కొడుకునకువగవకచనియే అని చెప్పి నారదుండు ధర్మనందనునకునిట్లనియే